శివసమారంభా వందేపరపరాధ మనం నలభైనాల్గో శ్లోకం చూస్తూ ఉన్నాము అందాము పూర్వాభ్యాసే నేన విజ్ఞాసు శబ్ద బ్రహ్మాతి వర్త సో పూర్వజన్మ సంస్కారం అనేది ఒకటి ఉంటుంది అన్ని అంశాల్లోనూ ఉంటుంది బాగా గొప్ప సంస్కారవంతుల గృహంలో ఒకటి పడతాడు పుట్టివాడు మహావిద్వాంసుల గృహంలో పండితుల పండితుల గృహంలో నిష్ఠాగరిష్ఠులైన వారి గృహంలో పుట్టి వాడు ఏమి చదువుకోడు సంస్కృతం చదవడు వేదం చదవడు ఏమి చదవడు సిగరెట్ కాల్చుకుంటూ మద్యపానం చేస్తూ తిరుగుతాడు ఏ అలా అంటే వాడు పుట్టిన వాతావరణం అత్యద్భుతమైన వాడి పూర్వజన్మ సంస్కారం చెడు సంస్కారం చాలా బలంగా ఉంది అది ఈ వాతావరణం యొక్క ప్రభావాన్ని కూడా ఊడగొట్టేసి దాన్ని త్రోసిపుచ్చి ఆ అదే ముందుకొచ్చింది పక్షికారులు అలా రాశారు ఓ వాక్యం నేను చూసాం మనం దీనికి ఆపోజిట్ కూడా పాసిబుల్ చాలా భోగపరాయణుల కొంపలో పడతాడు వాళ్ళకి భోగాలు తప్ప ఇంకేం కల కొన్ని గృహాలు అలా ఉంటాయి మానవులందరూ కూడా ఓ రకంగా ఒక వ్యామోహంలో మానవ సమాజమే అలా ఉంటుంది మనుష్యానం సహస్రేషు డోహుడు ఉంటాడు సో మానవ సమాజానికి అంతగా ఆ సమస్య ఉన్నప్పటికీ కొన్ని గృహాల్లో మరీ కేవల భోగపరాయణులుగా ఉంటారు భోగం తప్ప ఇంకా వాళ్ళకి ఏమక్కల చాలా కృత్రిమమైన జీవితాలు గడుపుతూ ఉంటారు అటువంటి కొంపలో పుట్టేటనుకోండి వాడు పైకి వచ్చే ఛాన్స్ ఇంమించి ఉండదు అయినా వాడు పైకి వస్తాయి వాడు ఆ ఆ వాసనాలన్నింటినీ త్రోసికొచ్చి ఈ సంస్కారాన్ని అందిపుచ్చుకుని ముందుకు వచ్చేస్తాం ఇంతటి దుష్ట ప్రభావము కూడా ఎందుకు పనికిరాకుండా పోతుంది మట్టిలో మాణిక్యం అనేది అంటారు చూడండి అలా కాబట్టి అక్కడ ఏమైందంటే ఆ పూర్వజన్మ సంస్కారము ఆ విధంగా తీసుకొచ్చింది కాబట్టి ఈ చర్చ యొక్క సారాంశము పూర్వజన్మని వాటిని ఎస్టాబ్లిష్ చేయడం కాదు నిజానికి ఎలాగూ ఉంది పూర్వజన్మని ప్రపంచంలో పూర్వజన్మని అంగీకరించేటువంటి ధర్మాలు కొన్ని ఉన్నాయి బౌద్ధ జైన అవి కూడా హిందుత్వం నుంచి వచ్చింది హైందవ సంప్రదాయంలో భాగంగానే ఉన్నాయి ఈ హైందవ సంప్రదాయానికి సంబంధించిన హిందుత్వము బౌద్ధము జైనము వీటిల్లో మాత్రమే పునర్జన్మ అనేదాన్ని అంగీకరిస్తాయి మీకు వెస్ట్రన్ సంప్రదాయాల్లో క్రిస్టియానిటీ ఇస్లాం వీటిల్లో పునర్జన్మ జూడాయిజంలో కూడా పునర్జన్మ అనేది ఉండదు సో ఈ ఓరియంటల్ స్టఫ్ది ఈ పునర్జన్మ అనేది ఓరియంటల్ ఓరియంటల్ క్యారెక్టర్ అండి అసూ వాస్తవంగా అయితే ఆత్మస్వరూపానికి జన్మలేదు అన్నది దట్ ఈస్ ది ట్రూత్ అనివే అక్కడికి ఆ టాపిక్ పూర్తి చేసి మనం తర్వాత టాపిక్లోకి వెళ్ళాం జిజ్ఞాసురపస్య శబ్ద బ్రహ్మ అతి ఇప్పుడు వేదముల యొక్క విధి నిషేధాలు ఉంటాయి ఇలా చేయాలి ఇలా చేయకూడదు అని ఇలాంటి విధి నిషేధాలు ఉంటాయి ఆ విధి నిషేధాలకు సందర్భం ఒకటి ఉంటుంది ఇప్పుడు కారు నడిపి వాడికి రూల్స్ కొన్ని ఉంటాయి లెఫ్ట్నే నడపాలి తర్వాత లైసెన్స్ ఉండాలి ఇన్సూరెన్స్ ఉండాలి అని రూల్స్ ఉంటాయి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఎందుకంటే మీకు ఇన్సూరెన్స్ పోవాలంటే లైసెన్స్ చూసుకోండి అంటే వాళ్ళు ఒప్పుకోరు ఇన్సూరెన్స్ ఉండాలి అలా రూల్స్ ఉంటాయి రోడ్డు మీద నడపాలి రెడ్ రెడ్ వస్తే ఆపాలి సో లెఫ్ట్ తిరగాలి రైట్ తిరగాలి ఈ రూల్స్ అన్నీ ఉంటాయి ఈ రూల్స్ ఎవరికి వర్తిస్తాయి కారు నడుచుకునేవాడికి ఇవి ఏం వర్తిస్తాయి నేను నడిచేవాడికి ఇవేం వర్తించవు వాడి ఉంటాడు సైకిల్ దొక్కేవాడికి కూడా వర్తిస్తాయని నేను అనుకోను సో ఇవి ఎవరికి వర్తిస్తాయంటే కారు ఉన్నవాళ్ళకి వర్తిస్తాయి అదేవిధంగా వేదం యొక్క విధి ఉంటాయి ఆ విధి నిషేధాలు వర్తిస్తాయి ఆ సందర్భము ఆ రిలవెన్స్ ఉన్నవాళ్ళకి వర్తిస్తాయి ఏమిటి ఆ రిలవెన్స్ ఏమిటి అంటే మీరు గీత యొక్క సందర్భంలో చూసుకున్నట్లయితే త్రైగుణ్య విషయ వేదాహ నిష్క్రైగుణ్యో భవార్జున అనే వాక్యం రెండో అధ్యాయంలో వస్తుంది త్రైగుణ్య ప్రేమి అని ఉంటాడు త్రిగుణములను ప్రేమిస్తూ ఉంటాడు గుణాలను ప్రేమిస్తూ ఉంటాడు ఏమిటి గుణాలను ప్రేమించడం అంటే ఏమిటి తమో గుణాన్ని ప్రేమించడం అంటే ఏమిటో తెలుసిన తీవ్రమైన దేహాభిమానాన్ని కలిగి ఉండుట ఈ దేహము ఇది ఎప్పుడూ అలాగా నాజూగ్గా కులాసగా సుఖంగా భోగాలను అనుభవిస్తూ ఉండాలి దీనికి ఏమీ తేడా రాకూడదు అది తమో గుణ లక్షణం తర్వాత జనరల్గా ఆహారం మీద వీడికి భ్రాంతి ఎక్కువ అట్రాక్షన్ ఎక్కువ ఉంటే అది కూడా తమో గుణ లక్షణమే ఆహారము తమో లక్షణం ఆహారం సత్వగుణం కాదు జడ పదార్థం కదా సో తర్వాత మాదక ద్రవ్యాలు సేవించడం తమో లక్షణం ఇది తమస్సు యొక్క స్వరూపం ఇక రజస్సు రజోగుణం అంటే తీవ్రమైనటువంటి క్రియానిష్ట ఏదో ఒకటి చేస్తూ ఉంటే కానీ ఊరుకోడు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి మాట్లాడాలి స్థిరంగా కూర్చోలేడు అది రజోగుణ లక్షణం ఆ తర్వాత తీవ్రమైనటువంటి భోగాసక్తి ధనాశక్తి అవన్నీ రజోగుణ లక్షణాలు సత్వగుణ లక్షణం ఏమిటంటే విద్యాశక్తి తర్కశాస్త్రం చదువుతాను అంటాడు నేను ఒకసారి రాజమండ్రి వెళ్ళినప్పుడు ఒక పండితుడు ఒక ఆయన కలిశారు కలిసి స్వామీజీ కూడా ఒకసారి ఈ ప్రసంగం ఆ ప్రసంగం వచ్చిన తర్వాత ఇప్పుడు నేనేం చదువుతున్నానో తెలుసా మీకు అంటే తెలియదు చెప్పండి తర్క శాస్త్రం చదువుతున్నాను అంతకుముందు వ్యాకరణ సాహిత్యం సంస్కృత సాహిత్యం అలంకార శాస్త్రం అని పేరు దానికి అది కూడా ఓ శాస్త్రమే అది శాస్త్రం అనేటువంటిది కొంతమంది అంటారు కానీ కొంతమంది అది కూడా శాస్త్రం అని అంటారు అలంకారం కూర్చోండి నమస్కారం ఏమీ వద్దండి ఏమి వద్దండే క్లాసు మధ్యలో ఇంక నమస్కారం లేదు కూర్చోవడమే అలంకార శాస్త్రము అనేది ఒకటి ఉంది అది చదివేసి ఆ తర్వాత తర్కశ వ్యాకరణ శాస్త్రం చదివేసి తర్కశశాస్త్రం దొరుకుతుంది మంచిది కదా శాస్త్రంలో వాళ్ళే తక్కువ కానీ ఈ తర్కం ఎందుకండి మీరు వేదాంతం చదవాలి కానీ గీత చదవాలి కానీ తర్కం ఎందుకండి అంటే గీత కంగారు లేదు లేదంటే చదవచ్చు చూద్దాం ముందు ఇప్పుడు ఓపిక్గా ఉన్నప్పుడు తర్కం చదువు అది సత్వగుణ లక్షణం సత్వగుణము మనుషులని ఆ విధంగా ఏదో కొత్తగా ఎంఏ ఏదో పరీక్ష కడతాం డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎంఏ చదివి కట్టేసి చదివిస్తూ ఉంటాడు ఎందుకంటే నీకు అవన్నీ అంటే అది సత్వగుణ లక్షణం ఏదో కొత్త కొత్త సమాచారం అంతా తెలుసుకుంటూ ఉండడం మంచిది ఇప్పుడు దాన్ని నేనేం ఖండించట్లేదండోయ్ ఖండిస్తున్నాను అనుకున్నారు ఖండించట్లేదు సత్వగుణాన్ని కూడా ప్రేమిస్తాడు సో ఈ విధంగా త్రైగుణ్య ప్రేమి ఎవడైతే ఉంటాడో వాడికి విధి నిషేధాలు వర్తిస్తాయి వేదము యొక్క విధి నిషేధాలు వర్తిస్తాయి గుణాతీతుడికి వర్తించవు జిజ్ఞాసురూపి యోగస్య యోగము అంటే ఆత్మసాక్షాత్కారం ఆత్మజ్ఞానానికి యోగము అని పేరు ఈ ప్రకరణంలో మాట ఇప్పటికో ఇరవై సార్లు చెప్పుకుంటారు నేను నాకు చేదస్థం ఎక్కువ చెప్తూ ఉంటాను కొత్తవాళ్ళు ఎవరైనా వస్తే యోగం ఉంటే ఆసనాలు అనుకుంటారేమోనని ఇలా చెప్తూ ఉంటారు కాబట్టి జిజ్ఞాసు యోగస్య ఆత్మ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనే ఆకాంక్ష కలిగినా కూడా వాడు అప్పుడే అంటే గుణాతీతుడు కావాలనుకుంటున్నాడు గుణాతీతుడు కావాలి అని సీరియస్గా ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడే దట్ మోమెంట్ ఇట్ సెల్ఫ్ హీఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద పర్వ్యూ ఆఫ్ ది విధి నిషేధ నేనేదో ఇంగ్లీష్లో చెప్పేశాను మళ్ళీ తెలుగులో చెప్తాను ఏమి చింత చేయకండి సో అటువంటి ఆకాంక్ష కలగగానే నాకు ఆత్మస్వరూప సాక్షాత్కారం కావాలి అనే ఆకాంక్ష కలిగిన వెంటనే అంటే కొంచెం సీరియస్గా కలగాలి అలా అనుకుంటున్నాను ఈ మధ్యన మాసాల నుంచి అలా అనుకుంటున్నాను అలా కాదు సీరియస్గా అటువంటి ఉత్సాహం వాడికి కలిగింది అంటే ఆల్రెడీ హీ యాజ్ ఆన్ ది వే అవుట్ ఆఫ్ ద త్రీ ఈ గుణాలకు పోతాడు వాడికి ఈ వేదము యొక్క విధి నిషేధాలు వాడికి వర్తించవు ఆ మాటనే అక్కడ శ్రీకృష్ణుడు త్రైగుణ్య విషయ వేదాహ వేదములో ఉండే కర్మకాండ ఉపాసనాకాండ అక్కడ ఉండే నియమాలు ఇవి డూస్ అండ్ డోంట్స్ తూర్పు వైపు తిరిగి భోజనించాయి అరిటాకులోనే భోజనించాయి కంచ తినద్దు ఆ అరిటాకు అగ్రం ఏమో ఉత్తరానికి ఉండాలి అరిటాకు తింటావా ఏమన్నానా ఉత్తరానికి అగ్రం ఉంటే అగ్ర అటువైపు నుంచి ప్రారంభించాలి అరిటాకు భోజనస్తా దాంట్లో పెట్టి ఆహారం కదా తెలియదు కదా అరిటాకులో ఇన్ని నియమాలు పాటించి బాగా ఆవకాయలు అవి వేసుకుని రాక్షస భోజనం చేశారనుకోండి పులుసు ఆవకాయ ఇవన్నీ వేసుకుని రాక్షస చింతకాయ గుమ్మిడికాయ పులుసు కొత్త ఆవకాయ వేసుకుని రాక్షస భోజనం చేశారనుకోండి అదేమన్నా గొప్ప అరిటాకు తూర్పు వైపు అరిటాకు అన్నీ ఉండే కూడా ఈ భోజనం రాజస చేస్తే అదేం గొప్ప బట్ స్టిల్ ఆ త్రైగుణ్య విధి విశేషాలు అలా ఉంటాయి ఇంకా కామ్యకర్మలు చేయటం ప్రారంభిస్తే విధి నిషేధాలు చాలా గట్టిగా ఉంటాయి ఆ విధి నిషేధం ఎవరో నన్ను అడిగారు ఎవండి దేవుడికి ముందు ఇది చేసే అది అది చేసి ఇది ఏదో సంథింగ్ దేవుడికి వస్త్రధారణం చేసేప్పుడు పైవస్త్రం ముందు తర్వాత అధోవస్త్రమా లేకపోతే ముందే అధోవస్త్రం తర్వాత పైవలే ఏదో రకంగా చేయి విజెవర్ ఈజ్ కన్వీనియంట్ డూ ఇట్ అంటే అలా కాదు ఆగమశాస్త్రం అని చెప్పి నాకు తెలియదు నాయన ఎందుకంటే అది త్రైగుణ్యము డిపార్ట్మెంట్ అక్కడ ఉంటున్న రూలు ఆ రూల్ ప్రకారం చేయడమే న్యాయం కూడా అని నాకు తెలియదు రూల్ ఎందుకంటే నేను ఆ డిపార్ట్మెంట్ వాడిని కాదు మరి మీరే డిపార్ట్మెంట్ అండి జిజ్ఞాసురపు యోగస్య ఆ యోగాన్ని పట్టుకోవాలి అని ఎప్పుడైతే సాధకుడు ఆకాంక్ష కలిగి ఉంటాడో వాడు శబ్ద బ్రహ్మ నుంచి బయటపడిపోతాడు ఇప్పుడు దీంట్లో మీరు ఓపెన్ మైండ్తో స్వీకరించండి దేర్ఆర్ టూ థింగ్స్ శ్రవణ మనన నిధిధ్యాసన శ్రద్ధ అనేది ఒకటి ఉంటుంది కర్మశ్రద్ధ అనేది ఇంకొకటి ఉంటుంది కర్మశ్రద్ధ ఉన్నవాడికి శ్రవణ మనన నిధిధ్యాసనములందు శ్రద్ధ ఉండదు దీనిందు శ్రద్ధ ఉన్నవాడికి కర్మశ్రద్ధ చాలా శిథిలమై ఉంటుంది ఉంటుంది చాలా శిథిలంగా ఉంటుంది హారతి ఇస్తా ఉంటే సరే హారతి ఇవ్వండి అని ఓ ఐదు నిమిషాల్లో హారతిచ్చి దండం పెట్టుకుని వెళ్తాం అంటే కానీ ఇంకా హారతనే ఆరున్నరకు మొదలగొట్టి ఎనిమిది గంటల దాకా హారతను అలా చేయలేరు శ్రవణమన నిధుధ్యాసన శ్రద్ధ ఉన్నవాడు హీ కెనాట్ డూ దట్ కైండ్ ఆఫ్ థింగ్ కాబట్టి మీరు వేరు డూ యూ బిలాంగ్ అన్నది చూసుకోవాలి కర్మశ్రద్ధ ఉన్నవాడికి శ్రవణమన నిదిధ్యాసన శ్రద్ధ ఉండదు అది ఊరికేదో అది కూడా ఉంది కదా అన్నట్టుగా జస్ట్ అప్పుడప్పుడు ఏదో పెడుతూ ఉంటారు బట్ శ్రవణమున ఈ యోగమునందు ఆత్మజ్ఞానమునందు ఎవడైతే నిష్ట కలిగి ఉంటాడో జిజ్ఞాసు అనమాట వాడికి కర్మశ్రద్ధ శిథిలమై ఉంటుంది ఉంటుంది శిథిలంగా ఉంటుంది ఆ శిథిలం అవటంలో ఆ ప్రక్రియలోనే భాగంగా కామ్యకర్మ పరిత్యాగం ఉన్నది ఇట్స్ ఎ మ్యాండేట్ ఇట్స్ ఎ మస్ట్ కామ్యకర్మ పరిత్యాగం లేకుండా అసలు మీకు జిజ్ఞాసే లేదు అసలు సో ఆత్మానాత్మ వివేకము సో ఇహాముత్ర ఫలభోగ విరాగ అంటే అది ఏమండదు కామ్యకర్మ పరిత్యాగమే అవుతుంది సో కాబట్టి కర్మశ్రద్ధ శిథిలమై ఉంటుంది అంచేతనే కర్మశ్రద్ధ చాలా దృఢంగా ఉన్నవాడికి శ్రవణ మరణాలు వర్కౌట్ కావు వాళ్ళకి అంచేతే మీరు వ్యవహారంలో కర్మశ్రద్ధ దిట్టంగా ఉన్నవాడు శ్రవణ మరణాలు జోలికి రాడు వాడు ఎప్పుడో ఇంకో దూరంగా ఉంటాడు శ్రవణ మరణాల ఇటు శ్రవణ ఉంటే అటు ఉంటాడు ఎందుకు అలా ఎందుకు చేస్తున్నాడు పోనీ ఇటే ఉండొచ్చు కదా అంటే ఆ శ్రద్ధ రాదంటే కర్మ జడా అన్నారు భాగవతంలో ఉక్త జడా కర్మ వాళ్ళు జడుని కింద తయారు చేస్తుంది పోలండి అక్కడితో దాపుదా ప్రసంగాన్ని సో కాబట్టి శబ్ద బ్రహ్మ అతివర్తతే దాన్ని అతిక్రమించే ముందుకు వెళ్ళిపోతాడు తర్వాత సాధకుడు మరి ఎలా ఉండాలి సాధకుడు కర్మశ్రద్ద కలిగి ఉండాలా శ్రవణమన శ్రద్ధ కలిగి ఉండాలా వాట్ యు రికమెండ్ మా రికమెండేషన్లో అయిన మొహమాటం ఏం లేదు సింగిల్ రికమెండేషన్ సో సీకర్ మస్ట్ హ్యావ్ ఎ లాఫ్ టి సాధకుడికి లక్ష్యం ఎంతో ఎలా ఉండాలంటే వేటకి వెళ్తే కుందేలు వేటాడకూడదు సింహాన్ని వేటాడాలి కుందేలు వేటాడడం కోసం వేటకి గుర్రం ఎక్కి కథలు కటార్లు కొట్టుకుని వేటకి వెళ్ళి కుందేటిని వేటాడి తీసుకురావటం అది అది గొప్పతనం కాదది వేటాడితే సింహాన్ని వేటాడాలి లేకపోతే ఇంటి కూర్చో వేటాలేదే అది అదేవిధంగా అధ్యాత్మ సాధనే చేయాలంటే జిజ్ఞాసు యోగస్య ఆత్మ ఆత్మజ్ఞానాన్ని పొంది నేను కృతార్థుణ్ణి కావాలి ఆ మార్గంలో అడుగులు వేయాలి కాబట్టి ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటము ఆ యోగము దానివైపే సాధకుడు ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది భాష్యకారులు ఏమంటారు చూడండి అత జిజ్ఞాసు యోగస్య జిజ్ఞాసు అంటే యోగమును తెలియగోరువాడు యోగమును తెలియగోరువాడు అంటే ఆసనాలు ఎలా వెయ్యాలో తెలుసుకోవడం అని అనుకోద్దు మీరు ఎందుకంటే ఆసనాలు అవసరం కానీ అది ఆసనాలు అవధి కాదు దట్ ఈస్ నాట్ ది గోల్ దట్ ఈస్ ఓన్లీ మీన్స్ తర్వాత శ్లోకంలో ఆ ప్రసంగం కొంత విస్తారంగా వస్తుంది సో కాబట్టి యోగము తెలియగోరువాడు అంటే అర్థం ఏమిటండి స్వరూపం జ్ఞాతం ఇచ్చం అని తన స్వరూపమును తెలియగోరువాడు అవి యోగ మీకు అర్థం వచ్చేసింది కదా ఆత్మస్వరూపమును తెలియగోరువాడు అటువంటి తెలియగోరువాడు కూడా తెలిసినవాడు కాదు తెలియగోరువాడు వాడు కూడా అంటే అర్థం ఏమిటి యోగ మార్గే ప్రవృత్త సన్యాసి యోగ మార్గంలో ప్రవర్తిల్లే సన్యాసి ప్రవృత్త అంటే ప్రవర్తిల్లు వాడు అంటే అడుగు ముందుకు వేయువాడు ఆ యోగ మార్గంలో నడుస్తున్నవాడు నడవడం అంటే ఫిజికల్గా నడవడం అనుకున్నారు అంటే ఆ యోగాన్ని అభ్యాసం చేస్తున్నవాడు ఏమిటి అభ్యాసము మూడు రకాల అభ్యాసం అభ్యాస వైరాగ్య సంయమూడు అంటే భోగాలకి ఇంద్రియ భోగాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి లోక వ్యవహారాల నుంచి నివృత్తుడై ఆత్మనిష్టవైపు అడుగులు వేస్తాడు శ్రవణమను నిజాసనములందు శ్రద్ధ పెట్టుకుని కర్మలను నిత్య కర్మలకు మాత్రమే పరిమితం చేసుకుంటూ అలా ముందుగా అడుగు వేయాలి వన్ హ్యాస్ టు డూ ఆల్ దిస్ సాధారణంగా లోక ప్రవృత్తి ఎలా ఉంటుందంటే ఆ సిన్సిరిటీ ఉండదు ఇప్పుడు ఇది ఎలా వస్తుందంటే మీరు సపోజ్ ఎంఎస్సీ ఫిజిక్స్ చదవాలనుకున్నారనుకోండి అంటే అప్పుడు అక్కడ యూనివర్సిటీలో ఉస్మానా యూనివర్సిటీలో ఫిజిక్స్ క్లాసులు చెప్తూ ఉంటారు వీళ్ళు అక్కడ బెంచు వింటూ ఉంటే అదే వస్తుంది అలా గుర్తుందా వీళ్ళే అలా లైక్ దాట్ అలా ఎలా చేయరు ఎంఎస్సీ ఫిజిక్స్ చదవాలనుకుంటే ఏం చదవాలి బీఎస్సీ ఫిజిక్స్ పాస్ అయ్యి ఉండాలి అడ్మిషన్కి ఎంట్రన్స్ టెస్ట్ టెస్ట్ ఉంటుంది అది రాసి పరీక్ష పాస్ ఫీజు కట్టి లోపల కూర్చుని చదవాలి వేదాంతం అనేప్పటికీ అందరికీ లోక్కువ దీనికి క్వాలిఫికేషన్ అక్కర్లేదు టైంకి రానక్కర్లేదు మనం ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు మనం ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు ఏదో ఆయన పురాణ కలక్షేపం ఆయన ఆయన ఒకందుకు ఆయన చెప్తాడు ఒకందుకు మనం వింటాం అన్నట్టుగా ఆయన ఒకందుకు ఆయన చెప్తాడు ఎందుకు చెప్తాడు ఖాళీగా కూర్చోలేకో లేకపోతే ఒకందుకో ఎందుకో ఆయన చెప్తాడు ఓన్లే సాయంకాలం పూట కదా పని మరే పని లేనప్పుడు చెప్తున్నాడు ఏమిటో చూద్దాము అని చెప్పేసి ఒకందుకు వచ్చేవాళ్ళు వస్తారు వచ్చిన వాళ్ళు చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు ఈని చెప్పి మనకి అనుకూలంగా లేదురా అని జారుకుంటారు కానీ ఎవరో కొద్దిమంది స్టిక్ అవుతారు ఆ స్టిక్ అయిన వాళ్ళు కూడా లూజ్గా ఉంటారు చాలా లూజ్గా ఉంటుంది చలో దే ఖాయ్ అన్నట్టుగా ఉంటుంది అంతేగాని జిజ్ఞాసు ఉండదు అది అలా మీ గురించి అంటలేదు నేను జనరల్గా చెప్తున్నా కాబట్టి వయసాన్ని చెల్తా హోగ్రెస్ ఏమి ఉండదు అంచేతనే ఆయన యోగ మార్గమునందు ప్రవర్తిల్లుతున్నవాడు అనే వాక్యం అనే ఎక్స్ప్రెషన్కి ఆయన అర్థం ఏం చెప్పారు శంకరులు సన్యాసి అంటే సన్యాసం తీసుకున్నవాడని కాదు గీతలో సన్యాసము అంటే ఆశ్రమరూప సన్యాసం కాదు అవ్వచ్చు తప్పు కాదు కానీ దాని స్పిరిట్ తీసుకోవాలి పర్సన్ షుడ్ బి ఏ సన్యాసి స్పిరిట్ ఇన్ స్పిరిట్ సన్యాసిగా ఉండాలి చాలా ఇంపార్టెంట్ ఇన్ స్పిరిట్ సన్యాసిగా ఉండాలి అంటే ఉదాహరణకి ఇంట్లోనే గృహస్థిగా ఉంటున్నాడు అనుకోండి రిటైర్ అయ్యే గృహస్థుగా ఉంటున్నాడు అనుకోండి అప్పుడు ఇంట్లో వాళ్ళు ఎలా చెప్పుకోవాలి మా నాయనగారు మా అమ్మగారు వారి ఇంట్లో ఇంటి వ్యవహారాలు కానీ లోక వ్యవహారాలు కానీ ఏం పట్టించుకోవడం మానేశారండి మేము అప్పుడప్పుడు లాగినా కూడా వారు దీంట్లో పెద్ద శ్రద్ధ చూపించరు వారు ఎంతసేపు అలా భిక్ష తీసుకున్నట్టుగా మేము ఏదో రెండు మెతుకులు పెడితే తినేస్తారు తప్ప ఇంకేదేంట్లోనూ కలుగు చేసుకోరు వారి ఎంతసేపు వారి గీత వారి మననం వారి ధ్యానం తప్పు వారికి మరొకటి అక్కర్లేదు అని ఇంట్లో వాళ్ళు ఇంకోహళ్ళతో చెప్పుకునే స్థాయికి వీడి చేరుకోవాలి ఇల్లు విదిలిపెట్టే ఎక్కర్లేదు ఇంట్లోనే ఉండొచ్చు కానీ ఇలా ఉండాలి సో అది సన్యాస ఇన్స్పిరిట్ ఇంట్లో అలా చెప్పుకోవాలి సో అవును పెళ్లికి పిలవడానికి వచ్చారు అనుకోండి బంధువులు మీ నాన్నగారిని కూడా పిలుస్తుంది తీసుకురండి అని అన్నారనుకోండి మీరు పిలవండి ఆశీర్వచనం మటుకు ఇస్తారాయన రాదు వారి మధ్యన ఈ వ్యవహారాల్లో వేటిల్లోనూ పాల్గొనలేదు అని చెప్తారన్నమాట ఇంకా వాళ్ళు చెప్తే అప్పుడు మరి అయితే ఏం చేస్తున్నారు ఈ మధ్యన వారు ఎంతసేపు కూడా నిద్య శ్రేవణ మన నిధ్యాసనాలు తప్ప ఇంకా మరి ఏ పని భిక్షగా వృంత ఆహారం తీసుకుంటారు అలా ఉంటారు వారు ఓహో అలాగా అని అలా ఉండాలి ఆ స్థితికి మనం చేరుకోవాలి అది స్పిరిట్ సన్యాస అండ్ స్పిరిట్ అంతేగాని కొడుకు జీతం వచ్చింది దాంట్లో కోడలు కనిపించాడు ఇంట్లో ఎంత ఖర్చు పెట్టాడు తాను ఎంత ఖర్చు పెట్టుకున్నాడో ఆ అకౌంట్ అంతా నాకు ఇవ్వు నా దగ్గర పర్మిషన్ తీసుకో లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అసలు దాంట్లో ప్రవేశించమే రాదు సో అంటే సన్యాసి అంటే ఆశ్రమరూప సన్యాసం కాదు దాని స్పిరిట్ అన్నదానికి నేను దృష్టాంతంగా నేను చెప్పాను నాకుండే కుటుంబానికి సంబంధించినటువంటి అవగాహనను బట్టి నేను చెప్పాను ఇట్ నై నాట్ అప్లై లైక్ దట్ ఫర్ ఎవరి బట్ ఎవరి పర్సన్ హ్యాస్ హిజోన్ సిచ్యువేషన్ దానికి తగ్గట్టుగా అక్కడ స్పిరిట్ ఆఫ్ సన్యాస రెనౌన్సియేషన్ త్యాగము చాలా ముఖ్యం త్యాగం లేకుండగా మీరు ఏదీ సాధించలేరు త్యాగం లేదే ఈ పట్టుకోవడం ధోరణు ఉంది చూసారా దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు ఒక సామెత ఒకటి ఉంది డెత్ డజంట్ ఆస్క్ యూ వాట్ యూ హ్యావ్ డెత్ ఆస్క్ వాట్ యూ ఆర్క్ అని వాళ్ళు కదా అన్నాడు ఆ మృత్యు వచ్చినప్పుడు నీ దగ్గరే అంత ఏమాత్రం పోగొట్టేవాయా అని అడగదు ఏమని అడుగుతుంది నువ్వు ఏమిటి అసలు నీ పరిస్థితి ఏమిటి అని వాట్ ఆర్ యూ అని అడుగుతుంది వాట్ ఆర్ యూ అని అడుగుతుంది కాబట్టి ఆ వ్యక్తిత్వ వికాసానికి ఇంపార్టెన్స్ తప్ప ఆధ్యాత్మిక వ్యక్తిగా తనను తాను తీర్చిదిద్దుకోవాలి దానికి ప్రాధాన్యం తప్ప ఈ భోగాలు ఈ మూటలు ఇవన్నీ కూడా వ్యర్థం సో ఆ విధంగా అజ్యాతను త్యాగం చేసేయాలి సన్యాసి సర్వసంగ పరిత్యాగము ఆ పద పదం వల్ల ప్రయోగిస్తారు ఎక్స్ప్రెషన్ ఏమిటి త్యాగం చేయాలి సర్వసంగమును త్యాగం చేయాలి సంఘ మాత్రాన్ని త్యాగం చేయాలి ఆసక్తిని విడిచిపెట్టేయాలి ప్రేమను విడిచిపెట్టడం కాదు ప్రేమను మీరు విదిలిపెట్టరు విదిలిపెట్టలేరు కూడా ఇప్పుడైతే ఎందుకంటే ప్రేమ ఇప్పుడు గులాబీ పువ్వుని పరిమళం విధులు పెట్టమంటే విధులు ఏమో అది వస్తువు ఆత్మస్వరూపమే లవ్ సో ఆనందము అంటే ప్రేమ అనే అర్థం ఆసక్తిని ఎప్పుడైతే విడిచిపెట్టేస్తారో అప్పుడే యథార్థమైన ప్రేమ వికసిస్తుంది కూడా కాబట్టి ఆసక్తి వేరు ప్రేమ వేరు ఈ మాట చాలాసార్లు చెప్తూ అయితే వీడి జిజ్ఞాసుహు ఎందుకు అన్నారు జ్ఞాని అని ఎందుకు అనలేదు జిజ్ఞాసుహు అని ఎందుకన్నారు అంటే జ్ఞానికి ఎలాగూ వేదము యొక్క విధి లేవు జిజ్ఞాసు కూడా లేవు అంటే ఏమిటి వాడు యోగభ్రష్టుడై ఉన్నాడు ఇంతకుముందు ఇప్పుడు జిజ్ఞాసువుగా పుట్టాడు పుట్టి జిజ్ఞాసువుగా తయారయ్యాడు వీణ్ణి కూడా విధి నిషేధాలు అడ్డుకోవు ఎందుకంటే యోగభ్రష్టుడు కనుక యోగభ్రష్టుడై జిజ్ఞాసువుగా జన్మించాడు కనుక అంటున్నారు భాషలు యోగభ్రష్ట సామర్థ్యాత్ సామర్థ్యము అంటే అక్కడ ఉండే ప్రకరణము యొక్క బలం బలాన్ని బట్టి ఆ ప్రకరణములు వాక్యములు పదములు వాటికి అర్థాన్ని తెలుపు చేసే శక్తి దానికి సామర్థ్యము అని పేరు ఆ సామర్థ్యాన్ని బట్టి ఇక్కడ వీడింకా జిజ్ఞాసు అనే వర్ణిస్తున్నారు అంటే జ్ఞాని అనలేదు అంటే వీడు ఆ మార్గంలో ఉన్నాడు ఆ మార్గంలో ఉన్నాడు అంటే అంతకుముందు యోగభ్రష్టుడయి ఉంటాడు పూర్వజన్మలో ఇప్పుడు ఆ మార్గంలో ఉన్నాడు అంటే అది సామర్థ్యం ఆ ప్రకరణ సామర్థ్యాన్ని బట్టి అలా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనే ఆకాంక్ష కలిగి దృఢమైన ఆకాంక్ష కలిగి ఆ దారిలో అడుగులు వేసేవాడు కూడా ఈ త్రైగుణ్య ప్రేమిగా ఉండడు వస్తు ప్రేమైపోతాడు కాబట్టి త్రిగుణాత్మకమైన విధి నిషేధముల నుండి వాడు అతీర్తిపోతాడు త్రిగుణాత్మ అంచేతనే కొన్ని రూల్స్ దాంట్లో ఆ పిక్చర్లో ఉన్నవాడికే వర్తిస్తాయి ఆ పిక్చర్లో లేనివాడికి రూల్స్ వర్తించం కొన్ని రూల్స్ వర్తించం సో సంథింగ్ లైక్ ద కారు లేనివాడికి కారు నడపని వానికి కారు లేనివాడికి ఆ కారు సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ వర్తించం సంథింగ్ లైక్ దాట్ అదనమాట సోపీ శబ్ద వేదోక్త కర్మానుష్ఠాన ఫలం అతి వర్తతే అపాకరిష్యతి అది నేను నిన్న క్లాసంతా అదే చెప్పాను ఆ జిజ్ఞాసుకి కూడా వేదము చేత విధింపబడిన కర్మలు ఆ కర్మల్ని అనుష్ఠించటం వాటి ఫలాన్ని పొందుతూ ఉండటము సో ఆ విధంగా కర్తృత్వ భోక్తృత్వాలు కర్మానుష్ఠానంలో నేను కర్తను కాని కర్మఫలం నాకు వస్తుంది కాబట్టి నేను భోక్తను మనిషి ఆ కర్తాభోక్త కర్తాభోక్త కింద ఉంటాడు ఈ పని చేసినా ఈ లాభం వచ్చింది భోక్త అయ్యాడు మళ్ళీ భోక్త కర్త అయిపోతాడు కర్త భోక్త అయిపోతూ ఉంటాడు అలాగ కర్త భోక్త అనే ఆ చక్రంలో పడి గిరగిరగిర తిరుగుతూ ఉంటాడు కొంతకాలం అలా తిరిగేపటికి వాడికి ఏమైనా కర్మాకర్మ ఫలములు కర్మాకర్మ ఫలములు చక్రంలో తిరిగేపడికి వాడికి ఓ భ్రమ కలుగుతుంది ఏంటంటే ఆ భ్రమ ఇదే సత్యము అనే భ్రమ కలుగుతుంది కర్మాకర్మ ఫలములు ఇదే సత్యము మనకి కర్మఫలాలు ఎందువల్ల వస్తున్నాయి కర్మలు చేసుకున్నాం కాబట్టి వస్తుంది కర్మఫలాలు చాలా కర్మఫలాలు చాలడం అనేది ఏమి ఉండదు కర్మఫలాలు చాలును అనేది ఏమి ఉండదు కర్మఫలాలు చాలు ఉన్నాయంటే వాటి అప్పుడే ఆత్మజ్ఞానంలోకి వచ్చేస్తేనే కర్మఫలాలు చాలు అంటాడు కర్మఫలాలకి చాలడం అనేది ఏమి ఇంకా కావాల్సి ఉంటుంది ఇది చెప్పే కదా డబ్బు లేనివాడు డబ్బు కోసం కష్టపడుతూ ఉంటాడు డబ్బు ఉన్నవాడు మరింత డబ్బు కోసం కష్టపడుతూ ఉంటాడు చాలా ఎక్కువ డబ్బు వచ్చేసిన వాడు రాజకీయ అధికారం కోసం కష్టపడతాడు లేకపోతే క్రికెట్ టీం ఒకటికుంటాడు ఏదో ఇలాంటివేమో పిచ్చి పిచ్చు పనులు ఏమో చేస్తూ ఉంటాడు జస్టే కానీ వాడికి నిద్రపట్టడం అలాంటిది ఏదో చేస్తాడు చేసిన మళ్ళీ దాని ఫలం కోసం గిలగెళ్ళ అవి చేపలా కొట్టుకుంటూ ఉంటాడు ఆ టీం నెదలేదు టీం నెద్దా కోటీశ్వరుడు అవడానికి కోటీశ్వరుడు మనకంటే దుస్థితిలో ఉంటాడు మనం కులాసాగా హైగా కూర్చుని ఉన్నాం కదా మనమేం కష్టపట్టలేదు వీడు సిక్స్ కొట్టినా సంతోషమే వాడు సిక్స్ కొట్టినా సంతోషమే మనకి మనం విఆర్ జ్ఞాని సినేవే కానీ వాళ్ళు అలా కాదు కదా టీ బౌలర్స్ అలా కాదు మన టీంలో వాడు సిక్స్ కొడితే గ్రేట్ అవతల టీం వాడు సిక్స్ కొడితే వీడు ఇలాగే వేడు మొహం పెట్టుకుంటుంటాడు ఏం పోనీ ఎవడో వాడు కొట్టాడు కదా సంతోషం కలుస్తుంది కర్మ కర్మఫలం కర్మ కర్మఫలం ఆ చక్రంలో పడి తిరుగుతూ ఉంటాడు శ్లోకం అప్పుడు ఇంకా నాలుగు మాటలు ఇంకో నాలుగు మాటలు అంటాను ఇక్కడ ఈ జ్ఞాని జిజ్ఞాసు ఉన్నాడే వీడు ఈ కర్మా కర్మఫలం అనే చక్రాన్ని అపాకరిష్యతి అతివర్తతే అంటే దాటివేస్తాడు అంటే దాన్ని దాన్ని కిందకి తోసేస్తాడు అని అర్థం దాన్ని దాటేస్తాడు అంటే అర్థం ఏంటంటే అది కిందకి వెళ్ళిపోతుంది మీరు పైకి వెళ్ళిపోతారు మూవ్ ఫార్వర్డ్ అది వెనకాల ఉండిపోతుంది అపాకరిష్యతి శాస్త్రంలో నిమ్మోహమాటంగా చెప్తారు పాఠం చెప్పేప్పుడు ఒక పబ్లిక్ ఫారంలో పాఠం చెప్పేప్పుడు కొంచెం నాలాంటి పుట్టుగా మొహమాట పడాల్సి ఉంటుంది కానీ శాస్త్రకారులకి మొహమాటమే ఉంటుంది అక్కడ వ్యాఖ్యాత ఏమంటాడంటే అపాకరిష్యతి నిరసిష్యతి నిరసిస్తాడు కర్మ కర్మఫలం అంటే ఆ విలవాయా కర్మ కర్మఫలం మాకు అక్కర్లేదు నువ్వు వేట అని నిరసిస్తాడు అసలు కా కర్మ కర్మఫలం మీద శ్రద్ధ ఉండదు కర్మాకర్మఫలం ఎవరికండి కర్త భోక్తవి అరే నేను కర్తనే కాను నేను భోక్తను కాను అన్నవాడికి కర్మ కర్మ ఫలం వాడు నిరసిస్తాడు దట్ ఈస్ ది వర్డ్ యూస్డ్ బై ది టీకాకర ఓకే అయితే మరి అవి వేస్ట్ అంటే వేస్ట్ ఏం కాదు అవి త్రైగుణ్య ప్రేమహుడు ఉంటాడు వాడికి ఉపయోగిస్తాయి ఇప్పుడు బ్రహ్మచారి ధర్మాలు ఉన్నాయి బ్రహ్మచారులకి ధర్మాలు అనేవో ఉంటాయి సంజ్యావంతనం జీవుల్లో ఈ జీవుల్లో ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీడు పెళ్లి చేసుకు పెళ్లి చేసుకున్న మరుక్షణంలో ఆ ధర్మాలన్నీ ఏమవుతాయి వాడికి వర్తించవు ఇంకా వాడుదే లెఫ్ట్ ఈ లెఫ్ట్కే మేము వాడికేమీ శ్రద్ధ ఉండదు వాటి మీద మరి అయ్యయో ఈ ధర్మాలన్నీ వేస్తావు ఏమి వేస్తావో ఇంకోటి వస్తాడు బ్రహ్మద్యానికి వాడు పాటిస్తాడు ఆ ఈ కర్మ కర్మఫలము ఆ బంధం నుంచి మీరు బయటపడిపోతే మరి అయ్యయో ఆ కర్మకాండ ఏమైపోవాలి మీరేం చింత చేయొద్దు దాంట్లోకి వచ్చివాడు ఎవడో ఇంకొకటి ఉంటాడు లోకం దాంట్లోనే ఉన్నారు జ్ఞానానికి వచ్చేవాడో ఒకడో అరో ఉంటారు కాబట్టి ఏమీ చెంత ఏం లేదు ఆ కార్మికర్మలో అవి నడిపిస్తూ ఉంటారు అవి ఏమైపోతాయో వాటికి తేడా వచ్చేస్తున్నామో అవి లేకుండా పోతాయేమో మీరేమి వెనబెట్టుకోకర్లా మీరు జ్ఞానంలోకి వచ్చి ప్రయత్నం చేయడమే శ్రేష్ట కాబట్టి జిజ్ఞాసువే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుందాం అనుకున్నవాడే కర్మ కర్మకాండ యొక్క విధి నిషేధాలకి ఇంకా జ్ఞాని మాట ఏం చెప్పాలండి జ్ఞాని మాట వేరే చెప్పాలా జ్ఞానికి ఈ కర్మాకర్మ ఫలములోనే చక్రంతో సంబంధం ఉండదు అని వేరుగా చెప్పాలా చెప్పక్కర్లేదు దీన్ని సంస్కృతంలో కైముత్యము అంటారు కిముత కిమూత ఉత కిమ్ జ్ఞాని మాట చెప్పేది ఏముంది అంటే అర్థమేమిటి జ్ఞానికి సుతరాము కర్మాకర్మ ఫలముల చక్రము అన్వయించ వర్తించదు అని అర్థం కిముత ఈ కైముత్యం కింద ఆ సంస్కృత పదం కైమిత్యయం సో అదే సంగతి ఆ మాట అంటున్నారు కిముత బుద్ధ్వాగం కనిష్ట అభ్యాసం కున్ మనం ఆత్మస్వరూపాన్ని తెలుసుకుందాము అని ఆకాంక్ష గలవాడే ఈ ఈ శబ్దబ్రహ్మను అంటే వేదోక్త కర్మానుష్ఠాన ఫలములను కర్మాకర్మ ఫలములను అతిక్రమించేస్తూ ఉంటే తెలుసుకుందాం అనుకున్నవాడే అతిక్రమించేస్తే ఇక ఇంకొక అతను ఉన్నాడు అతను తెలుసుకుందాం అనుకోవడమే కాదు యోగం బుద్ధ్వా ఆత్మస్వరూపాన్ని శ్రవణమన నిర్ధ్యాసనాల ద్వారా తెలుసుకుని తన్ నిష్ఠ దానియందు నిష్ఠను కలిగి ఉండి అభ్యాసం కుర్వన్ సో ఆ మూడు చెప్పామే అభ్యాసము వైరాగ్యము సంయమము వాటిని జీవితంలో ఆచరణలో పెట్టుకున్న వాడు గురించి అటువంటి వాడికి ఈ విధి నిషేధాలు వర్తించవు అని వేరే చెప్పాలండి చెప్పక్కర్లేదు అడిగి వర్తించవు మంచిది మంచి ప్రకరణం అది దాన్ని ఓపెన్ తో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మంచిది తర్వాత శ్లోకం ప్రయత్నాద్యత మానస్తూ యోగి సంశుద్ధి अनेक जन्म सं तथोयाति परा गी साधक आत्माना पाधक अंत श्रवण मनन विध्यासन कट्बड़न वीतने अध्ययनजे दाने जीवन आचरण నిరంతరము ఆత్మస్వరూప నిష్ఠని కలిగి ఉండుట అంటే భోజనం మానేమని కాదు భోజనాన్ని సేవ్ చేస్తారు ఉపగడిని సేవ్ చేస్తారు అది ఏ పనిగా చేస్తారా సో అలాగే లౌకిక వ్యవహారాలు ఏవో ఉంటాయి కొద్దిగానే అట్టి పెట్టుకోవాలి మినిమలిస్టిక్గా ఉండాలి కొద్దిగా పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకోకూడదు అత్యవసరమైనవి పెట్టుకోవాలి కమ్సే కమ్ అని అంటారు చూడండి అలాంటివి పెట్టుకోవాలి మరి దానికి చాలా త్యాగ ఉండాల్సి ఉంటుంది వైరాగ్యం చాలా ఉండాల్సి ఉంటుంది చాలామంది ఏం చేస్తారంటే కమ్సే కమ్ పెట్టుకోరు ఊరికే తామర తుంపర్లాగా అలాగే ఎక్కువగా పెట్టుకుంటారు డజన్స్ అండ్ డజన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్లో మెంబర్స్ కింద ఉంటారు ఏవేవో కాజెస్ ఏమో ఉంటాయి ఏదో ఒక కాజ్ ఒక పికూలియర్ కాజ్ దాంట్లో ఏమీ సారం ఉండదు ఆ కాజ్ పట్టుకుని దాని వెనకాల వీడు కొట్టుకుపోతూ ఉంటాడు చాలా పిక్కు లేని కాజెస్ తోటి ఉదాహరణకి ఈ తోలుబొమ్మలాట చూడండి అది సినిమాలు ఇవి వచ్చిన తర్వాత అది సమాజం నుంచి ఆ వెనక్కి వెళ్ళిపోతున్నాయి కాబట్టి వాటిని మనం ప్రొటెక్ట్ చేసి నిలబెట్టి మళ్ళీ వాటికి ఆ పూర్వ వైభవాన్ని తీసుకురావడం కోసం వీడో సంస్థలు పెడతాడు తోలు బొమ్మలాట పునరుజ్జీవన సమితి అని పెడతారు పెట్టి దానికోసం మళ్ళీ మెంబర్స్ని చేసుకుని ఏదో పని చేస్తూ ఉంటాడు వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ అది కాలంలో ఎందుకు వెళ్ళిపోతుంది అంటారు కాలంలో అది కనుమరుగైపోతుంది కదా ఎందుకైతే కనుమరుగైపోతుంది అంటారు అంటే ఆ కాలంలో వచ్చే మార్పులని తట్టుకోలేక కనుమరుగైపోతుంది కదా నువ్వు ఎందుకు విచారణ చేస్తాం కాలంలో పుట్టింది కాలంలో కనుగనుమరుగు అయిపోతుంది దాని గురించి నీకేమో విచారం దాన్ని నిలబెడతానంటే ఈ సంస్థ ఎంతకాలం ఉంటుంది ఇంకో పదేళ్ళు దాన్ని సాగతిస్తారు చాలా చిత్రమైన సమాచారం ఏమిటంటే మీరు ఎంతవరకు నోటీస్ చేశారో తెలియదు నేను నోటీస్ చేశాను నాట వీధి నాటకం అనేది ఉండి పూర్వం ఇట్స్ మేజర్ ఇన్స్టిట్యూషన్ చాలా ప్రధానమైన ఇన్స్టిట్యూషన్ దాన్ని నిలబెడదామని ప్రయత్నం చేసి చేసి చేసి నడువులు విరిగిపోయే వీళ్ళకి కానీ అది నిలబడలేదు లేదు ఎక్కడుందో నాటకం మీరే వెళ్ళాల నాటకం ఎప్పుడైనా చూసారా ఈ మధ్యకాలంలో సినిమాలు వచ్చేసి అది ఈ సినిమా రాకుండా మనం ఆపేద్దాము అని ప్రయత్నం చేస్తే ఆపగలరా ఒకప్పుడు స్టార్ టీవీ వచ్చినప్పుడు స్టార్ టీవీ ఇండియాలోకి రాకూడదు అది ఒక పెద్ద ఎడ్యుకేషన్ మొదలైంది ఏమైంది వచ్చేసిందా లేదా ఇండియాలోకి రాకూడదు ఎక్కడ పడితే అక్కడే ఉంది కేఎఫ్సీ ఇటువంటి కాజెస్ ఏవో ఉంటాయి అవి చూడడానికి మంచిగానే ఉంటాయి కానీ అవి దే డోంట్ వర్క్ ఆ వివేకం ఏమిటంటే కాలంలో మార్పులు వస్తూ ఉంటాయి మార్పులని అవి మిథ్య కేఎఫ్సీ ఉండకపోయినా జగత్తు మిచ్చే కేఎఫ్సీ ఉన్నా జగత్తు మిచ్చే జస్ట్ బికాస్ కేఎఫ్సీ లేదు కాబట్టి జగత్తు సత్యం అయిపోదు మిథ్య ఏవో ఉంటాయి వాటి గురించి అంతలాగా వాళ్ళు హోనం చేసేసుకుని జీవితాన్ని దానికోసం ధరకోసేయాల్సిన అవసరం లేదు నేనేవో కొన్ని కాజెస్ మీకు మీకు ఒక ఐడియా రావడం కోసం సమాజంలో ఉండే కొన్ని కాజెస్ చెప్పాను ఇంకా మిగతా కాజెస్ మీరే ఆలోచించి వర్కౌట్ చేసుకోండి ఇలాంటివి ఏవో కాజెస్ ఉంటాయి అవి వాటి కోసం మీరు ఎప్పుడైతే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారనుకోండి అప్పుడు ఆత్మనిష్ట ఇవన్నీ కూడా వెనక్కిపోతాయి సో ఈ విధంగా అనేక సామాజిక కార్యాల్లో సోషల్ ఫంక్షన్స్లో తర్వాత కుటుంబ వ్యవహారాల్లో వీడు పూర్తిగా ఊబిలో తిగి దిగిపోయినట్టుగా దిగిపోతాడు దిగిపోయి అప్పుడప్పుడు వీడికి భగవద్గీత గుర్తుకొస్తూ ఉంది వారానికి ఒకసారి క్లాసే వారానికి ఒకసారి వారానికి కదా రెండు రోజులు వరుస వరుసన వారానికి ఒకసారి కన్స్ట్రక్యూటివ్గా రెండు రోజులు అంటే ఆ రెండు రోజులు కలిపి ఒకే యూనిట్ మంగళవారం శనివారం అనలేదు కదా శని అది అన్నాం కదా సో అదే ఎప్పుడైనా ఒకసారి గుర్తుకొస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఈ మధ్యన గీతా క్లాస్కి వెళ్ళదు మళ్ళీ గీతా క్లాస్కి వెళ్తే బాగుండును అనిపిస్తుంది సో అలాగుంటే అది దాన్ని శ్రద్ధనం అలా వర్కౌట్ కాదు సో ప్రయత్నాద్తమాన తు యోగి తు యోగి కావాలి అంటే సాధకుడు అయిపోవాలి ఇంకపై నుంచి నా జీవితంలో ఒకటే స్టేటస్ అదేమిటి యోగి యోగి అంటే యోగాసనాలు అవి వేయడం కాదండి అవి కూడా వాటికి కూడా స్థానం ఉంది కానీ ఇక్కడ మనం చెప్తున్నది ఆత్మ జ్ఞాన నిష్ఠ యోగి భవార్జున అని చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు నెక్స్ట్ వరుసలోనే చెప్పబోతున్నాడు నేను సాధకూడను అని ఒక నిశ్చయ బుద్ధిని కలిగి ఉండాలి ఆ నిశ్చయ బుద్ధి నుంచి అసలు ఇంకా స్టెప్ ప్రారంభం ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక సిన్సియర్ స్టూడెంట్ ఉన్నారనుకోండి మీరు ఆలోచించండి సిన్సియర్ స్టూడెంట్స్ చాలామంది ఉంటారు మన పిల్లలందరూ కూడా అమ్మాయిలు అబ్బాయిలు కూడా చాలా సిన్సియర్గా ఉంటారు వాళ్ళు ఇది ఇంటర్మీడియట్లోకి చదువుతూ ఉంటారు ఇంటర్మీడియట్ కాలేజీలో సీటు సంపాదించి మీరు ఫీజు కట్టి తర్వాత ఆ అమ్మాయి కానీ ఆ ఎలా ఉంటారు వాళ్ళకి దయారైన న్యూ డైమన్షన్ ఆల్టో కదా నేను ఫలానా కాలేజీలో ఇంటర్మీడియట్ విద్యార్థిని అని ఒక ఒక స్టేటస్లోకి వెళ్ళిపోతాను వెళ్ళిపోయి పుస్తకాలు నోట్సులు సిలబస్లు లెక్కలు ఈ డౌటు ఆ డౌటు అలాగా చదువు కోసం వాళ్ళు దాని సర్వాన్ని ధారపోసేస్తారు అలా చేస్తే వాళ్ళకి ఐఐటిలో సీట్ వస్తుంది అలా చేస్తూ ఉంటారు మన ముందే కనపడతారు ట్యూషన్ మాస్టర్ తెల్లవారుజామున ఐదున్నర అంటే వీళ్ళు ఐదున్నరకి వెళ్ళిపోతారు అరగంట ప్రయాణం ఉంటే అరగంట ప్రయాణం చేస్తే ఐదున్నరకి అక్కడ సిద్ధంగా ఉంటారు మధ్యాహ్నం పన్నెండున్నరకి క్లా భోజనానికి రావడం కుదరదంటే ఏదో చిన్న భోజనం ప్యాక్ చేసుకుని పట్టుకుని బస్సులో గంటసేపు ప్రయాణం ఉంటే గంటసేపు ప్రయాణం చేస్తూ ఆ టైంలో చదువుకుంటాం ఎంత శ్రద్ధగా ఉంటారు ఆ వాళ్ళు మంచి మంచి ఇంజనీర్స్ కింద డాక్టర్ల కింద తయారవుతూ ఉంటారు మన కళ్ళ ముందే అప్పుడప్పుడు మన విద్యార్థి దిశలో ఇంత కష్టపడనే లేదు మనం అనిపిస్తుంది సో ఆ విధంగా ఆ పిల్లలు శ్రద్ధాళువులైన పిల్లలు ఎలా ఉంటారో దాంట్లోనే మళ్ళీ కొంతమంది విద్యార్థులు ఉంటారు వాళ్ళు దే డోంట్ టేక్ ఎనీథింగ్ సీరియస్లీ అలా లూజ్గా ఉంటారు అలా కాలేజీకి వెళ్ళి వస్తారు పుస్తకాలు అలా పారేసి టీవీ పెట్టు కూర్చుంటారు లూజ్గా ఉంటారు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని వానాకాలపు చదువు అనేది సో మనము ఆ ఇంటర్మీడియట్ విద్యార్థులు సిన్సియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారు చూడండి అలా అయిపోవాలి మనం ఆ లెవెల్కి తీసుకెళ్ళిపోవాలి సాధన కష్టమేం కాదు ఇక్కడ బరువు మోసీదేం లేదు బరువు విధులు పెట్టమన్నారు కానీ మోయమలేదు ఇది మోసీదేం కాదుగా మనిషి పరిస్థితి ఎలా ఉంటుందంటే పెద్ద బండరాయి ఒకటి మోసుకుంటాడు అలసిపోతూ ఉంటాడు ఆయన పడుతూ ఉంటాడు కంప్లైంట్ చేస్తూ ఉంటాడు కనపడగానే స్వామీజీ సంసారం బరువు అయిపోతూ ఉంది అంటాడు విధులు పెట్టేదా నన్న అంటే ఆ దని మాత్రం చేయడం వదిలిపెట్టేనా బండరాయి నీకు అనిపిస్తే వదిలిపెట్టాయి లీమిట్ నో హీ కెనాట్ అలా మూస్తూనే ఉంటాడు ఇంకా కొత్త కొత్త బరువులు వేసుకుంటూ ఉంటాడు మళ్ళీ కంప్లైంట్ చేస్తూ ఉంటాడు సంసారంలో సుఖం లేదంటాడు సంసారంలో సుఖం లేదని నువ్వు ఇప్పుడు నువ్వు నవ్వు అది అది ఎప్పుడో తెలుసుకుని ఉండాల్సి వాట ఇంతకాలకి ఇంకా నీకు సందేహ ఉందంటే ఇంకా మరి ఏం చెప్పుకుంటావు ఓకే ఓకే యువర్ కంక్లూషన్ ఈస్ గుడ్ లీమిట్ చూడపరేసుకో చూడదు వదలలేదు సో అలాగ కుదరదు ప్రయత్నాద్తమాన యతమాన దాన్ని శానొచ్చి అంటారు వర్తమానంలో వస్తుంది వర్తమాన అనే పదంలోనే శానొచ్చింది వర్త వర్తమానలోనే శానొచ్చింది ఎవరి జరలేదు సో యతమాన అంటే కంటిన్యూవస్లీ వర్కింగ్ అని కంటిన్యూస్ సో అలాగ కంటిన్యూస్గా ఉండాలి ఎప్పుడోసారి అమావాస్యకు ఒకసారి పునానికి ఒకసారి కాదు కంటిన్యూస్గా గీతను శ్రవణం చేయాలి గీతను ఎంతకాలం శ్రవణం చేయాలంటే ప్రాణం పోయి శరీరాన్ని శ్మశానానికి పట్టుకుపోయి రాక గీతను శ్రవణం చేయాలి మధ్యలో అప్పుడప్పుడు మానే మానేకూడదు ప్రయాణం మానే గీతను మానేకూడదు ప్రయాణం ఎప్పుడు వాయిదా గీత క్లాసు లేనప్పుడు వాయిదా వేసుకుని అప్పుడు పెట్టుకోవాలి ప్రయాణాలు ఏమైనా ఉంటాయి గీత క్లాసును విదిలిపెట్టి ప్రయాణం చేశారంటే వాడు సాధకుడే కాదు వర్షం వచ్చింది ప్రయాణం వర్షం వచ్చింది గీతా క్లాసుకు వెళ్ళడం మానేశారు అనుకోండి వర్షం రాబోతోంది అందుకోసం అంటున్నా వర్షం వచ్చింది గీతా క్లాసుకు రావడం మానేశారనుకోండి నేను ఒక ప్రశ్న అడుగుతా మీరు రైల్ టికెట్ ప్రయాణాన్ని కొనుక్కుని వర్షం వస్తే ప్రయాణం మానేస్తారా పోనీ రైల్ టికెట్ దాకా వద్దండి సినిమా టికెట్ కొనుక్కుని వర్షం వస్తే మానేస్తారా మానేరు పాల ప్యాకెట్ తెచ్చుకోవడం మానేస్తారా వర్షం వచ్చేదాన్ని గుడి చేసుకుని వెళ్ళి ఆ పాల ప్యాకెట్ తెచ్చుకొని వస్తారు వర్షం వస్తే మానేసి ఇది గీతా క్లాసే వర్షంలానక్కర్లేదు మేఘాన్ని చూసి మానేస్తారు కొంతమంది వర్షం వచ్చే పడుతుందేమో అని మానేస్తారు అలా ఉండకూడదు సో ప్రయత్నాద్త మాన సో ప్రయత్నము అంటే ఏమిటంటే ఆ యత్నము సాధన చేయాలి ఎతిగా ఉండాలి ఎతి అంటే యత్నశీల ఏమిటి ఆ యత్నం అంటే ప్రిసెప్టెండ్ లైఫ్ అంటే సిద్ధాంతము జీవనము బ్రహ్మానుభూతి పుస్తకంలో ఓ చాప్టర్ ఒకటి ఉంది సిద్ధాంతము జీవనము ప్రిసెప్ట్ అండ్ లైఫ్ అంటే తత్వం మనం తెలుసుకుంటాము ఆ తెలుసుకున్న తత్వానికి మనం జీవిస్తున్న జీవితానికి జీవనానికి సంబంధం ఏమిటి తత్వం ఒక రకంగా ఉంటుంది రాగద్వేషాలని విడిచిపెట్టి పనిచే ప్రయత్నం చేయి అని గీత చెప్తుంది అది తత్వం వీడి జీవితంలో రాగద్వేషాన్ని శిథిలం చేసి ప్రయత్నం చేస్తున్నాడా పెంచుకుని ప్రయత్నం చేస్తున్నాడా అంటే పెంచుకుని ప్రయత్నం చేస్తున్నాడు అనుకోండి లేదా శిథిలమయ్యే ప్రయత్నం సరిగ్గా చేయట్లేదు అనుకోండి దాని అర్థం ఏంటి అక్కడ సిద్ధాంతానికి జీవనానికి మధ్యలో అగాధం వచ్చే అలా ఉండకూడదు ఆ దోషాన్ని ఎన్నడూ చేయకూడదు అంటే సాధకులు ఎత్తనము అంటే దాని లక్షణం ఏమిటో చెప్తున్నా వన్ ఫస్ట్ ఏంటి ఫస్ట్ పాయింట్ ఏమిటి రిసెప్ట్ అండ్ లైఫ్ మధ్యలో అగాధము ఉండరాదు తర్వాత సాధన ఎడల ఒక ఆనెస్టీ ఉండాలి ఒక ఇంటిగ్రిటీ అండ్ ఆనెస్టీ ఉండాలి అంటే నేను ఈ సాధనని చేపట్టినాను అని ఇతరులను మనం కన్విన్స్ చేయనక్కర్లా మనం గీత చదివేస్తున్నామని ఇతరులను కన్విన్స్ చేయనక్కర్లా ఒకప్పుడు పిల్లలు స్టూడెంట్స్ వాళ్ళును కష్టపడి చదువుతారు ఎందుకు కష్టపడి చదువుతారంటే తల్లిదండ్రుల్ని మెప్పించటానికి లేకపోతే ఆచార్యులను మెప్పించటానికి అలాగా వాళ్ళు కష్టపడి చదువుతారు అలా ఎస్ సల్లె మనం అలా చేయనక్కర్ల మనం ఎవరిని మెప్పించనక్కర్ల మనల్ని మనం మెప్పించుకుంటే చాలు దాన్ని ఆనెస్టీ అంటారు నేను ఈ యోగ మార్గాన్ని స్వీకరించినాను నేను దీన్ని దృఢంగా చేసుకుంటున్నాను ఐఎమ్ శాటిస్ఫైడ్ విత్ మై ఎఫర్ట్ అని ఎవరికి వాడు ఆ అనిస్క్ ఎవరికి వాడు ఉండాలి ఇక మిగిలినది ఈశ్వర అనుగ్రహం వల్ల నాకు సిద్ధిస్తుంది నా మటుక్కి నేను ఆనెస్ట్ గా ఇంటిగ్రిటీ తోటి ఒక పూచితనం నేను చేస్తున్నాను అది సాధకుని యొక్క లక్షణం రెండో పాయింట్ మూడో పాయింట్ ఉద్యోగాల ఒకటి రెండు మూడు అంటున్నా ఈజీగా అంటే బుద్ధికి బాగా రావడం కోసం మూడో పాయింట్ ఏంటంటే కాంట్రడిక్షన్స్ ఉండకూడదు చాలా ఇంపార్టెంట్ అంటే వైరుధ్యాలు ఉండరాదు ఇప్పుడు మీరు ఆరోగ్యానికి మందు పథ్యము ఉంటాయి ఈ మందు వేసుకోండి ఈ పథ్యం చేయమన్నారు అనుకోండి మీరు పథ్యం బాగానే తీసుకుంటున్నారు కానీ మందు మర్చిపోతూ ఉంటారు అది వైరుధ్యం అయిందా లేదా అప్పుడు మీకు ఆరోగ్యము గమ్ముని చెక్కదు సమస్యలు చూస్తూ ఉంటాయి లేదా మందు జాగ్రత్తగానే వేసుకుంటున్నారు కానీ పథ్యం సరిగ్గా చేయాలి అప్పుడు కూడా ఆరోగ్యం ఉండదు లేదా రెండింటికి తేడా చేసిన ఆరోగ్యం ఉండదు కాబట్టి వైరుధ్యం ఉండకూడదు ఇక్కడ మనము మనం కావలసిందేమిటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నట అంటే అహంకార మమకారములను మీరు ఎప్పుడైతే పూర్తిగా నివారించగలుగుతారో అప్పుడే పూర్ణమైన ఆత్మస్వరూపము తెలుస్తుంది అది ఒక సిద్ధాంతం నిర్మమో నిరహంకార అని గీతలో తరచుగా వస్తుంది నేను కూడా చాలాసార్లు చెప్పి ఉన్నాను ఇప్పుడు మనం చేసే పనుల్లో అహంకార మమకారాలను పెంచుకుంటూ ఉండేట్లుగా ప్రవర్తన చేసామనుకోండి అంటే అర్థం ఏంటి ఎవరు కాంట్రడిక్టింగ్ ఎవరు సార్ సెల్ఫ్ కాంట్రడిక్షన్ ఉండకూడదు అది మూడవ పాయింట్ నాలుగవ పాయింట్ ఎర్నెస్నెస్ అంటే పూర్తి కమిట్మెంట్ ఉండాలి ఎర్నస్నెస్ ఎంత శ్రద్ధ ఉండాలంటే ఒకసారి వినోబా భావే గారు తెల్లవారు ఉదయమే ఆ పరిగెత్తుకుని వెళ్తున్నారు ఆ విలేజ్ రోడ్డు ఉంటుంది మట్టి రోడ్డు అమ్మట పరిగెత్తుకు వెళ్తున్నారు వినోబ భావే ఆయన చిన్న అంగస్థలం ఒక కట్టుకుని బుధ మీద పండుగ వేసుకుని పరిగెత్తుకు వెళ్తున్నారు ఎవరో పెద్దలు చూసి అయ్యా మహాత్మ పరిగెత్తుకు వెళ్తున్నారని ఇప్పుడు కాదని ఆయన పరిగెత్తుకు వెళ్తారు తర్వాత వీళ్ళు వాగపు చేస్తే తెలిసింది ఏమిటంటే ఆయన వస్తానున్న టైంకి ఆలస్యం అయింది బయలుదేరడం నిద్ర పట్టేసిందో ఏదో అయింది టైంకి బయలుదేరలేకపోయారు ఏడు గంటలకు వస్తానని చెప్పారు ఒక చోట సమావేశానికి ఉదయం ఎడుకో ఎడున్నకో దానికి చేరుకోలేకపోతానని నడిచి వెళ్తున్నారన్నమాట వెహికల్లో ఏర్పాటు కాలేదు ఏదో ఇవి ఉంటుంది వాట్ ఎవర్ సో ఆయన పరుగు ఎత్తుతున్నారు ఆ వయస్సులో పెద్ద వయస్సులో పరుగు తీసి ఆలస్యం కాకూడదు ఒకవేళ అయినా ఆలస్యం కావాలి కానీ ఎక్కువ కాకూడదు అని ఈ రన్నింగ్ అంది రోజు దట్ ఈస్ ది కమిట్మెంట్ అలాగంటే పూర్ణమైన కమిట్మెంట్ తోటి ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి గీతా క్లాస్కి రావటం ఇప్పుడున్న కాంటెంపరీ సిచ్యువేషన్లో గీతా క్లాస్కి రావడానికి కొంత ఖర్చు అవుతుంది ఆటో ఖర్చో ఏదో ఇలాంటి ఖర్చులు ఉంటాయి కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకి ఖర్చు ఆ ఖర్చు మనం పెట్టుకోవడానికి మనం వెనుకాడకూడదు అవసరమైతే మిగతా ఖర్చులు మానేసి ఈ ఖర్చు